మూర్ధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణ మనం ఈ శ్లోకాన్ని విస్తారంగా చూస్తూ ఉన్నాము అయిపోయిందా భాష్యం చూసేసామా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ ఎతిజందేహం సయాతి పరమాంగతి ఓం అనే మంత్రాన్ని గురించి మనం ఈ శ్లోకంలో ప్రస్తావిస్తూ ఉన్నాము ఆ సౌండ్ ఏమిటండి ట్యూబ్లైట్లు అది ఒక సెట్ ఆఫ్ ట్యూబ్లైట్స్ ఆర్పిస్తే సరిపొడుతుంది వాల్యూమ్ కాదు ట్యూబ్లైట్స్ వన్ ఆఫ్ ది ట్యూబ్ లైట్స్ ఈ ట్యూబ్ లైట్స్ అది ఓ ఈ మైక్ ఆగిపోయింది అయితే ఆ సౌండ్ తగ్గితే బాగుంటుంది అయిపోతుంది అదే ఆ ట్యూబ్లైట్ ఏదో వెతికి పట్టుకుని దాన్ని సెటరైట్ చేస్తే మంచిది అది ట్యూబ్లైట్ సౌండ్ అయ్యే అవకాశం ఉంది మైకుది కూడా అవుతుందేమో నేను చెప్పలేను కానీ సరిపడింది భగవద్గీతలో చెప్పిన మంత్రం ఒకే ఒక మంత్రం అది ఓంకారము ఓం అనే మంత్రం భగవద్గీత యొక్క మంత్రం అది వేదాంత మంత్రం అది ఇప్పుడు కర్మకాండలో మంత్రాలు ఉంటాయి ఉపాసనా సందర్భంలో మంత్రాలుంటాయి ఇది వేదాంతము ఉపనిషన్ మంత్రము అంటే ఒకే ఒకటి అదేమిటంటే ఓం మీకు కర్మలోనూ ఉపాసనలోనూ ఉండే మంత్రాలు ప్రవృత్తి మంత్రాలు ఏమి వినపట్లేదు సరిగ్గా అది చూపులైట్ది కాదనమాట అయితే అది ఇప్పుడు ఆ సౌండ్ ఉన్నా వినపడుతుందా అయితే మనం కొనసాగిద్దాం ఆ సౌండ్ అలా ఉంటుంది అలాగే అలాగే ఏ ఇంకా పొడుగు తక్కువైంది అది అది రావట్లేదు అది కాడ్ అంతా వచ్చేసిందా ఓకే ఇప్పుడు ఎలా వినపడుతుంది ఇప్పుడు బాగానే ఉందా ఓకే ఓకే ఓకే ఇజ్ ఇట్ ఓకేనా ఓకే ఇది పైకి ఎలా పెడతారు అంతే the batter and the the batter paradise <coughs> nice. okay it should be good this is the correct work looks like that yeah oh my god this is something విఘ్నేశ్వరుడి వివాహానికి అన్ని విఘ్నాలేని సావితో ఒకటి ఉంది తెలుగులో ఆ రకంగా తెలివే సో ఓం అనే మంత్రం భగవద్గీతలో ఒకే ఒక మంత్రం ఉంటుంది అదే ఓం మరి వేదాంతం కదా కర్మకాండలోనూ ఉపాసనలలోనూ అనేకానేకములైన మంత్రాలు ఉంటాయి వాటి సందర్భం లేరు వాటి ప్రయోజనము మంత్రఫలాన్ని అపేక్షించి కర్మలని చేస్తారు అలాగే మంత్రఫలాన్ని అపేక్షించి ఉపాసన అవి కూడా చేస్తారు కానీ అవన్నీ ప్రవృత్తి మంత్రములు అంటారు ప్రవృత్తి రూప కర్మా ఉపాసన అంటే ప్రవృత్తి యాక్టివిజం అని ట్రాన్స్లేషను యాక్టివిజం అంటే మీరు ఇహపరలోకములలో మీరు యాక్టివ్గా బహిర్ముఖులుగా ఉంటూ బాహ్యమునందు భోగాలను కీర్తి ప్రతిష్టలను సంపదలను పొందాలి ఇది ప్రవృత్తి తప్పేం లేదు తప్పేం లేదు దీంట్లో తప్పుల ప్రసక్తి కాదు ఇది ఎటు వచ్చే అది సంసారం మీరు పొందేది ఈ పొందడము అన్న దాంట్లో రెండు ఉంటాయి ప్రతి లాభంలోనూ నష్టం కూడా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి వివాహం చేసుకున్నాడు అనుకోండి బోల్డ్ లాభం ఉంటుంది కానీ అదే సమయంలో నష్టం కూడా ఉంటుంది అంతకుముందు సాయంకాలం పట్టు ఎటు కావలిస్తే అటు పరిగెత్తవాడి అలా పోవడానికి వీలు ఉండదు ఇలాంటివి నష్టాలు కొన్ని ప్రతిదానికి అను అనుమతి తీసుకోవటము లేకపోతే సంథింగ్ లైక్ దాట్ విల్ బి దా సో గెయిన్ లాభంతోపాటు నష్టం కూడా ఉంటుంది సో స్వర్గాన్ని పొందాడు అనుకోండి వీళ్ళు మామూలుగా అసలు లాభంతోపాటు నష్టం ఉంటుందని నేను చెప్పడానికి దృష్టాంతంగా వీడు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి ఐపీఎపీఎల్ ఐపీఎల్ చూడడానికి అవకాశం ఉండదు లైక్ సంథింగ్ లైక్ సో సంథింగ్ యూ గెయిన్ సంథింగ్ యూ లూజ్ అది ప్రవృత్తి యొక్క లక్షణం సుఖదుఖరూపంగా ఉంటుంది అది ఒక దోషం యు ఆల్వేస్ ప్రతిసారి ఏదో దొరికి లభించినప్పుడల్లా తప్పనిసరిగా కోల్పోయేది కూడా ఉంటుంది అది ప్రవృత్తిలో ఉండే ఒక దోషం రెండవ దోషం ఏమంటే ఏది లభించిందో అది అంతిమంగా కోల్పోతారు అది అంతిమంగా అది కూడా పోతుంది మిగిలింది ఇది ప్రవృత్తిలో ఉండేటువంటి ఈ దోషాలు దీనికి ఆ విద్యాప్రకాశానందగిరి ఓ కథ చెప్తూ ఉండేవారు చాలా చక్కటి కథ సింపుల్ స్టోరీ ఇంతకుముందు బహుశా నేను చెప్పే ఉంటాను ఒక ఒక మహారాజు గారు ఓ పెద్ద ప్రసాదాన్ని ఒక దాన్ని కట్టించారు దాన్ని కట్టడానికి గొప్ప ఇంజనీర్స్ కొంతమంది తర్వాత ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసేటువంటి ఆర్కిటెక్ట్స్ గ్రూపు తర్వాత గ్రూపు ఒకళ్ళు కాదు ఒక గ్రూప్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ గ్రూప్ ఆఫ్ వాస్తు పీపుల్ వాస్తు వాళ్ళు కూడా అవసరం వాళ్ళు లేకపోతే అసలు ఏ పని ముందుకు సాగదు కాబట్టి గ్రూప్ ఆఫ్ వాస్తు అండ్ దెన్ ఇంకా ఇంకో గ్రూప్ ఉంది ఇంటీరియర్ డెకరేటర్స్ అదొక గ్రూపు ఈ నాలుగు గ్రూపులు కలిసి ఒక పెద్ద ప్రసాదాన్ని నిర్మాణం చేశారు చేసి ఇంకా గృహప్రవేశ ముహూర్తం పెట్టాలి అప్పుడు మహారాజు గారు ఏం చేశారంటే వీళ్ళందరినీ సమావేశపరిచారు ఒకసారి ఓ చోట ఎందుకంటే వీళ్ళందరూ ఎవడి వరకు వాడు చేసేటట్టు తప్పిస్తే అందరూ కలిసి సమావేశం ఇంతవరకు కాలేదు అందుకోసం వీళ్ళందరినీ సమావేశపరిచారు పరిచి మీరు అందరూ కలిసి వెళ్ళి ఆ ప్యాలస్ని మీరు చూడండి చూసి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే మనం ఫైనల్గా ఒక్కసారి దాన్ని సెటరేట్ చేసేసుకుని అప్పుడు దాంట్లో ప్రవేశించవచ్చును అనే అభిప్రాయంతో వీళ్ళందరినీ సమావేశపరిచారా వీళ్ళందరూ ప్యాలస్ని ఆయన చెప్పారు మీరు త్వరగా పరిశీలించి మీరు రిపోర్ట్ ఇవ్వండి వీళ్ళు మొత్తం ఉదయమంతా పరిశీలించి సాయంకాల సమయంలో సమావేశం అయ్యారు మహారాజు గారు వచ్చి కూర్చున్నారు వీళ్ళ రిపోర్టు ఇంజనీర్స్ ఏమన్నారంటే పర్ఫెక్ట్గా ఉంది ప్యాలెస్ ఏ దోషము దీంట్లో లేదు కన్స్ట్రక్షన్లో ఆర్కిటెక్ట్స్ ఏమన్నారంటే బెస్ట్ డిజైన్ వెలుతురు గాలి అన్ని అంశాలలోనూ బెస్ట్ డిజైన్ నో బ్లెమిష్ అసలు దోషం అనేది లేదు ఇంకా వాస్తు పీపుల్ని మెప్పించడం చాలా కష్టం వాళ్ళు కూడా వాస్తు దోషాలు ఏమీ లేవు పెర్ఫెక్ట్గా ఉంది వాస్తు కూడా అని చెప్పారు ఆ తర్వాత ఇంటీరియర్ డెకరేటర్స్ అన్ని అంశాలు కూడా చక్కగా అలంకరణ అయినది సో ఏ రకంగానో దోషం అనేది ఏదీ లేదు అని రిపోర్ట్ ఇచ్చారు మహారాజు చాలా సంతోషించారు ఈ లోపల ఆ సమావేశంలోకి అనుకోకుండగా ఓ సాధువు కూడా వచ్చాడు ఈ సాధువు లేచి నిలబడ్డాడు ఈ గ్రూప్లో దేంట్లోనూ సాధువు ఫిట్టు కాడు కానీ ఆయన ఉన్నాడు అక్కడ ఆయన లేచి నిలబడి నాకు రెండు దోషాలు కనపడ్డాయని చెప్పాడు ఏమిటా దోషాలు అంటే ఒకటి ఈ బిల్డింగ్ని ఎవళ్ళు తమ నివాసం కోసం కట్టుకున్నారో వాళ్ళు ఈ బిల్డింగ్లో కేవలము అల్పకాలం మాత్రమే జీవించగలుగుతారు అని ఒక దోషం ఓకే అర్థమైందా దోషం ఓకే ఇంకా రెండో దోషం ఈ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఇంజనీరింగ్ ప్రతిభతోటి వాస్తుతోటి ఎంత అద్భుతంగా నిర్మాణమైనా కూడా కొంతకాలం అయ్యేప్పటికీ ఈ బిల్డింగ్ శిథిలమైపోతుంది అది రెండో దోషం అని ఈ రెండు దోషాలు చెప్పి కూర్చున్నాడు కాబట్టి ప్రవృత్తిలో ఈ దోషాలు ఉంటాయి ప్రవృత్తి అనేప్పటికీ ఇటువంటి ద్వంద్వ సుఖము దుఃఖం సుఖం ఉన్నతో దుఃఖం ఉండి తీరుతుంది సుఖమే ఉండాలి దుఃఖం ఉండకూడదు అంటే అది కుదరదు మీకు నిజానికి జ్యోతిష్ శాస్త్రంలో కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే చంద్రుడు మీకు మంచిగా ఉన్నాడనుకోండి చంద్రుడు మీకు మంచిగా ఉన్నాడనుకోండి పదిహేను రోజులే మంచిగా ఉంటాడు అర్థమైందండి ఇంకో పదిహేను రోజులు చెడ్డగా అయిపోతాడు ఒకవేళ చంద్రుడు ఇప్పుడు మీకు చెడ్డగా ఉన్నాడు అనుకోండి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మంచి అయిపోతాడు మీరేమి ఒక్క ఓపిక పట్టాలి ఆ పదిహేను రోజులు ఓపిక పట్టాలి ఇది మినిమం చంద్రుడు శని దగ్గరికి రండి శని మీకు చెడ్డగా ఉన్నాడు అనుకోండి ఇయర్స్ కొంచెం మీరు ఓపిక ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓపిక పడితే మళ్ళీ మీ జోలికి రాడింక ఏమండే ఒకవేళ శని మీకు వ్యతిరేకంగా అనుకూలంగా చాలా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాడు సెవెన్ ఇయర్స్ తర్వాత మీకు ప్రతికూలుడైపోతాడు ప్రతి గ్రహము ఇంతే ఏ గ్రహం చూసినా ఇంతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ సంగతి ఎవరో ఒక పెద్ద జ్యోతిషాస్త్రమేత్త చెప్పాడు నాకు అప్పుడు నాకు జ్ఞానోదయం అయిపోయి ఓ దండం పెట్టి వదిలిపెట్టేశాను ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినప్పుడు ఇంక ఊరికే దాని వెంటబడి మనకేం మిగిలింది ఏదైనా సిక్స్టీ ఫార్టీ ఇప్పుడు ఆర్డ్స్ వన్ అయితే మీరు బెటాయడం అనవసరం కదండి ఇప్పుడు మీరు నెగ్గితే పది రూపాయలకి పది రూపాయలు మీ ఇచ్చిన పది రూపాయలే మీకు వాపస్ ఇస్తాము అంటే అలా అలాంటివి బెట్టనవసరం సో ఎనీవే ఇదంతా ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి దోషాలు ఈ దోషాలను అన్నింటినీ కూడా అనుభవించి దీని నుంచి మేము బయట పడిపోవాలి అని అనుకుంటే దాన్ని ఉపనిషత్తులు వేదాంతము అని అంటారు దీన్ని నివృత్తి మార్గము అని అంటారు ఈ నివృత్తి మార్గానికి ఉపయోగించే ఒకే ఒక మంత్రం ప్రవృత్తి పలు విధాలుగా ఉంటుంది కాబట్టి మంత్రాలు అనేకం కానీ నివృత్తి ఒక్కటే విధంగా ఉంటుంది నివృత్తి ఏదంటే మనస్సుని శాంతంగా ఉంచుకోవడం సో దృశ్యవారితం దృశ్యవారితము మనస్సు చిత్తము దృశ్యము నుంచి ఉపసంహారము చేయుట అలా తన స్వరూపంలో తాను నిలిచి ఉండుట దాన్ని నివృత్తి అంటారు బహిర్ముఖ వెర్సస్ అంతర్ముఖ ప్రవృత్తి అంటే దాన్ని బహిర్ముఖ అని అంటారు అవుట్ గోయింగ్ అంతర్ముఖ అంటే ఇన్వర్డ్ లుకింగ్ అది నివృత్తి ఇటువంటి నివృత్తి సాధనము ఓంకారము కాబట్టి శ్రీకృష్ణుడు నివృత్తి ప్రధానమైన వేదాంత శాస్త్రాన్ని బోధిస్తూ ఓంకారాన్ని ఆయన ఆ మానవులకు అందజేసినాడు మనకి ఈ ఓంకారం గురించి ఇంతకుముందు కూడా వచ్చింది ఓంకారం ఇక్కడే కాదు ఇంతకుముందు కూడా వచ్చింది కానీ ఇక్కడ దాన్ని ఇంకొకసారి ప్రస్తావన చేసుకో ఓమితి ఏకాక్షరం బ్రహ్మ ఇది చెప్పాలి కదా ఇది చెప్పేసానా ఇదే చెప్ప ఇదే కంటిన్యూ చేయాలి సో ఓమితి ఓం అనేది అది బ్రహ్మ బ్రహ్మ అంటే దైవము అని అర్థం వేదము ఇది చెప్పినట్టున్నాను బ్రహ్మ అనే పదానికి వేదము అర్థం ఉన్నది దేవుడు అర్థం సో వేదంలో కోట్లాను అక్షరాలు ఉంటాయి ఆ అక్షరముల సారమంతా తీసి ఓంకారం ఓంకారము సంక్షేపము వేదము విస్తారం విస్త మీరు విస్తారం కావాలంటే వేదం జోలికి పోవాలి సంక్షేపం కావాలంటే ఓం దగ్గరికి రావాలి ఇప్పుడు పదేళ్ల కుర్రాడు ఉన్నాడు అనుకోండి వాడికి విస్తారం కావాలి ఎందుకంటే ఆ వయస్సు ఆ వయస్సులో విస్తారం వైపుకి మనం పంపిస్తాం కాబట్టి వాడిని వేదం అధ్యయనం చేయమని చెప్తారు పెద్ద వయస్సు వచ్చింది వానప్రస్థాశనము స్థాయికి వచ్చేసాడు అనుకోండి ఇప్పుడు వేదమంతా వల్లించమంటే ఏం వల్లిస్తాడు వేదం వల్లిస్తే పుణ్యం వస్తుందంటే ఏం వల్లిస్తాడు కాబట్టి సంక్షేపంగా మీరు అదే ఫలాన్ని అందివ్వటానికి ఓంకారాన్ని ధ్యానం చేయమని చెప్తారు ఓంకార కాబట్టి మీరు ప్రవృత్తి మార్గంలో ఉండాలని ఓంకారం మీకు అనుకూలమైన మంత్రం కాదు నివృత్తి అనుకున్నప్పుడే మీకు అనుకూలం మీరు ఇంకా బిజినెస్ చేయాలి డబ్బులు సంపాదించాలి భోగాలు అనుభవించాలి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కి వెళ్ళాలి అని మీరు అలాంటివి మీరు అనుకుంటే మీకు ఓంకారం అనుకూలమైంది కాదు దానికి వేరే ఇంకేదైనా మార్గం చూసుకోవాలి మీరు ధ్యానం చేసుకోవాలి శాంతంగా ఉండాలి ఆత్మనిష్ఠులమై ఉండాలి అంతర్ముఖులమై ఉండాలి అని అనుకుంటే ఓంకారము చక్కని సాధనము ఏకైక సాధనము ఇంకా రెండో సాధనం లేదు ఎందుకంటే ఓం ఎక్కడ బిగిన అవుతుందో తెలిసిన మొత్తం స్పీచ్ అంటే వాక్యములన్నీ పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఓం బిగినవుతుంది ఓం ఎండ్ అయిన తర్వాత సైలెన్సే మిగిలి ఉంటుంది నిశ్శబ్దమే మిగిలి ఉంటుంది కాబట్టి ఓంకారము అది ఏకాక్షరం బ్రహ్మ ఒకే అక్షరంలో మొత్తం వేదాన్నంతని చెప్పాలి ఒక్క ముక్కలో మొత్తం వేదాన్నంతని చెప్పు అంటే అంతే అయిపోయింది అక్కడ మొత్తం వేదం అంతా వచ్చేసింది సో ఆ విధంగా ఓమితి ఏకాక్షరం బ్రహ్మ తర్వాత ఇంకో రకంగా కూడా బ్రహ్మను బోధించే శబ్దము ఒకే ఒక శబ్దము ఒకే ఒక నామము నిజానికి పరమాత్మకు వాస్తవమైన రూపం లేదు కాబట్టి రూపము ఎప్పుడైతే లేదో నామం కూడా ఉండదు రూపం ఉంటే నామం ఉంటుంది ఆభరణము పేరేమీ అని మీరు అడిగితే దాని రూపాన్ని బట్టి నామం ఉంటుంది నెక్కి పెట్టుకునే ఆభరణాన్ని నెక్లెస్ అంటారు చేతులకు పెట్టుకునే ఆభరణాన్ని ఆర్నలెట్ అంటారు ముక్కుకు పెట్టుకునే ఆభరణాన్ని నోస్ రింగ్ అంటారు ఆ రూపాన్ని బట్టి ఆభరణానికి నామం ఉంటుంది ఏ రూపము లేదు ఎక్కడా పెట్టుకోరు దానికి పేరే పేరే ఉంటుంది ఇంకే పేరే ఉంటుంది దాన్ని కాబట్టి నామము రూపము కలిసి ఉంటాయి భగవంతుడు అరూపుడు అరూపం అవ్యయం అరూపుడు అరూపుడు కనుకొనే అవ్యయుడు రూపం ఉంటే తప్పనిసరిగా రూపం నశిస్తుంది ఎందుకంటే రామకృష్ణ ఇత్యాది అవతారములన్నీ రూపములే కదా అవన్నీ ఏమయ్యే అవతారాలు వచ్చాయి విత్రుడు కదా కాబట్టి రూపము అంటే అరూపము అవ్యయము అరూపము అని ఎప్పుడైతే అన్నారో అనామము నామం కూడా ఉండదు నామం అంటే ఇది కాదు సంస్కృతం అది తెలుగు అది నామము అంటే పేరు ఇది వేరు సో అనామము సో నామము లేకుండా నేమ్ ఇంగ్లీష్లో నేమ్ అండి ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలో నామము ఇంగ్లీష్లో నేమ్ నేమ్ లెస్ ఈశ్వరుని యొక్క ఫామ్లెస్ అండ్ నేమ్ లెస్ రియాలిటీ దానిని చెప్పే పేరు ఆయనకి పేరు లేదండి ఏదైనా పేరు పెట్టండి అని అడిగారు అనుకోండి ఆయనకు పేరు లేదు ఊరు లేదు పేరు లేదు ఏదైనా పేరు పెట్టండి అంటే పేరు లేదంటే ఇంక పేరేం పెడతాం పెట్టండి ఏదైనా ఒక పేరు పెట్టండి ఎందుకు పేరు అంటే పేరున్నది పేరుని బట్టి ఆ పదార్థం మనకు తెలుస్తుంది మోటారు అనగానే వెంటనే మీకు అదేమిటో తెలిసిపోతుంది ఏ పేరు లేదు అంటే ఎలాగే దాన్ని తెలుపుడు చేయటం తెలుపుడు చేయటం కోసం లేదా భావన చేయడం కోసం భావన చేయడం కోసం ఓ పేరు పెట్టాలి పేరు లేని ఆత్మతత్వానికి భావన సౌకర్యం కోసం ఓ పేరు పెట్టుకుంటే ఆ పేరే ఓ తస్య వాచక ప్రణవ అని పతంజలి మహర్షి యొక్క సూత్రం కాబట్టి ప్రణవము ఓంకారానికి ప్రణవము అని పేరు దానికి ప్రణవము అని పేరు ఎందుకు వచ్చిందంటే రెండు రకాలుగా దానికి ప్రణవము పేరు ఒకటి ఓంకారము నిత్య ఉంటుంది ఇప్పుడు ఇదొకటి సైకలాజికల్గా మీరు మనస్సు పెట్టి తెలుసుకోదగో ఒక విషయం అదేమిటంటే ఇప్పుడు మీరు దేవుడి దర్శనానికి వెళ్ళారనుకోండి దేవుడిని చూస్తున్నారు బాలాజీని చూస్తున్నారు ఎప్పుడు చూసి బాలాజీనే చూస్తున్నారా లేకపోతే కొంగ్రొత్తగా బాలాజీని చూస్తున్నారా అన్నది ఉంటుంది మామూలుగా ఎలా చూస్తారంటే మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం అలాగే ఎప్పుడు కూడా చూస్తున్నాం అని అంటే అది దాంట్లో ఆ క్రొత్త ధనము లేదు ఆ అబ్సార్ప్షన్ లేదు ఇంతకుముందు మెమొరీ మన స్మృతిలో ఉన్నటువంటి బాలాజీని ఇంకోసారి పైకి తీసుకొచ్చి చూసేసి పాత చూసిన బాలాజీనే ఇంకోసారి చూసి ఇంటికి వెళ్ళిపోతాం అది ఆ దర్శనంలో మీకు ఆ భక్తిభావం కూడా బాగా రాదు అది చాలా యాంత్రికంగా ఉంటుంది ఎందుకని యంత్రం తిరిగిన తిరుగుడే తిరుగుతూ ఉంటుంది యంత్రం తిరిగిందే తిరుగుతూ ఉంటుంది అలాగే లాస్ట్ ఇయర్ బాలాజీని చూసామంటే మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాం అండి బాలాజీని ఈసారి కూడా ఈ ఎన్నోసారి చూస్తున్నారు ముప్పై రెండోసారి చూస్తున్నావు అంటే అప్పటికి బాగా మెకానికల్ అయిపోయిందన్నమాట సో ఆ దర్శనంలో క్రొత్త ధనం తక్కువ అది గుర్తుపట్టాలి చాలా సూక్ష్మమైన విషయం గుర్తుపట్టి గుర్తుపట్టి ఎప్పుడు చూసినా ఆ మెమొరీ అంటే స్మృతి నుంచి చూడకుండా ఆ ప్రజెంట్ క్షణంలో వర్తమాన క్షణంలో ఉండి చూడాలి దేవుణ్ణి చూసినా సూర్యుడిని చూసినా పద్మాన్ని చూసినా ఒక సుందరమైన వస్తువుని చూసినా ఆ ఎప్పుడూ చూసిదే కదండి అంటే దాంట్లో శోభ ఉండదు ఆ పాత స్మృతులను మళ్ళీ పునరుత్నం చేసి చూస్తే యాంత్రికంగా చూసినట్టు అవుతుంది కోకిలో కూసిందనుకోండి వాళ్ళు ఆశ్చర్యమే వినపోతాయంటే దాంట్లో శోభ ఏమవుతుంది అలా కాదు మొట్టమొదటిసారి వింటున్నట్టుగా ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు కూడా మొదటిసారి వింటున్నట్టుగా మీరు ఆ రకంగా మనస్సుకు తర్ఫీదునిచ్చి ఆ కోకిల యొక్క కుహురావాన్ని విన్నట్లయితే ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది ఓంకారాన్ని కూడా మీరు ఆ రకంగా ధ్యానం చేయాలి ఓం అంటే మాకు తెలియని ఓం కాదు ఇది తెలుసున్న ఓమే ఎన్నోసార్లు అన్నాం ఇంకోసారి అంటున్నాం అలా అలా కాదు దాన్ని ధ్యానం చేయటం అది ఎప్పటికీ నవము ప్రకృష్టం నవం ప్రణవ ఎప్పుడు నవమేది నవ నవ అంటారు చూడండి నవ అంటే క్రొత్త ఎప్పుడూ క్రొత్త కాబట్టి మనం గతకాలీనపు స్మృతులను విడిచిపెట్టి భవిష్యత్తుకు సంబంధించిన చింతలను విడనాడి వర్తమాన క్షణంలో మనస్సుని స్థిరం చేసి ఆ నిత్య నూతనంగా ఓంకారాన్ని మనం ధ్యానం చేయాలి ఓ అని ఇప్పుడు నేను అన్నాను ఇది ఎన్నోసార్లు అన్నాను మొట్టమొదటిసారి అన్నాను మళ్ళీ ఇంకోసారి ఓ ఇది రెండోసారి అన్నానా రెండోసారి అనలేదు నేను నేను మళ్ళీ మొదటిసారే అన్నా రెండోసారి అనలేదు ఇంకోసారి అంటే మూడోసారి అనలేదు మొదటిసారే అన్నా ఆ విధమైనటువంటి నూతనత్వము ఆ శబ్దము నందు దాన్ని మీరు గుర్తుపడితే ఆ ధ్యానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ కారణంగా దానికి ప్రాణభావము అని పేరు ఈ ఓంకారానికి ప్రణవము అని పేరు రావటానికి ఇంకో కారణం ఉన్నది అదేమిటంటే ప్రాణముతో సంబంధము కలది గనుక ప్రణవము ప్రాణము అంటే లైఫ్ శరీరాన్ని నిలబెట్టేటువంటి ఆ జీవశక్తి ఆ ప్రాణము మీకు శ్వాస నిశ్వాసలలో బాగా గట్టిగా అది అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ పీల్చి పిడిచిపెడుతున్నప్పుడు చూడండి చిత్రం మన చుట్టూ ఉన్న వాయువు అది జడము అని మనకు అనిపిస్తుంది దాంట్లో లైఫ్ లేదు అని కానీ మరి ఇక్కడ ఉన్న లైఫ్ దేని మీద ఆధారపడిందంటారు ఆ వాయువు మీద ఆధారపడింది ఇప్పుడు గాలి పేల్చడం కష్టంగా ఉందనుకోండి అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి వాడు ముక్కు పెడతారు మరి ఇప్పుడు ఆక్సిజన్లో లైఫ్ ఉన్నట్టనట్టనేది దాన్ని ఆ రకంగా ఇది జడము ఇది చేతనము అనే ఒక విభాగం ఏదైతే కలదో అది అన్ని సందర్భాల్లోనూ స అది వర్తించదు వర్తించే వర్తిస్తుంది ఉదాహరణకి ఈ బల్లం ఉందనుకోండి జడము ఈ బల్లం ఏదో ఈ చేమపాకుతోందనుకోండి చేతనము ఆ విధమైన విభాగం ఉన్న పీల్చే గాలి దగ్గరకు వచ్చేప్పటికీ అది జడంలా కనపడుతుంది కానీ ప్రాణశక్తిని నిలబెట్టేది ఆ వాయువే కాబట్టి వాయువుని మనము జడము అని భావన చేయం వాయువు అది సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క స్వరూపమే పరబ్రహ్మ యొక్క రూపమే పరబ్రహ్మయే వాయు రూపంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి వాయువు అది జడమైన గ్యాసియస్ మిక్స్చర్ కింద మనం చూడం వాయువు దేవత అని అంటే అంటే చేతనము గ్యాసియస్ మిక్స్చర్ అన్నారనుకోండి జడము చేతనం ఆ చేతనము చేతన శక్తిని నిలబెట్టేటువంటిది వాయుదేవత ఆ వాయువుని మనం ఇలా పీల్చి విడిచిపెడుతూ ఉంటాం ఆ రకంగానే ఈ దేహంలో ప్రాణశక్తి నిలబడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాణశక్తి ఎందు మనం ఓంకారాన్ని భావన చేస్తాం ఎలా భావన చేస్తాం గాలిని ముందు నిండుగా పీల్చుకుంటాం పీల్చే సమయంలో ఓంకారం చెప్పకూడదు ఓంకారం చెప్తూ ఉంటే పైకి వస్తుంది పైకి రావడం ఊర్ధ్వగమనం ఉంటుంది ప్రాణశక్తి యొక్క ఊర్ధ్వగమనం ఓంకారం చెప్పేప్పుడు గాలి పీల్చేపుడు ప్రాణశక్తి పైనుంచి క్రిందకి వెళుతుంది కాబట్టి పైనుంచి క్రిందకి వెళ్తున్నప్పుడు ఓంకారం చెప్పకూడదు కిందకి పై నిండా గాలి పీల్చుకుని దాన్ని విడిచిపెట్టేప్పుడు మనం ఓంకారాన్ని చెప్పాలి ఈ విషయం క్రితం క్లాస్లో చెప్పాను నేను మర్చిపోయాను ఏం చెప్పానో ఏం చెప్పలేదో సో నిండా గాలి పీల్చుకుని పైకి విడిచిపెడుతున్నప్పుడు ఓంకారాన్ని చెప్పాలి దీర్ఘఘంటానాదము వలె చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పాలి నేను డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను నిండా గాలి పీల్చుకోవాలి మనస్సుని ఇటు అటు పెట్టుకోకూడదు శాంతంగా పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడితో ఆయన ఏమిటి ఏం చేస్తున్నావు అంత బాగానే ఉంది సరే ఓసారి నేను ఓంకార జపం చేసి మళ్ళీ నీతో మాట్లాడతాను అలా ఉండకూడదు ఇంకా ఎందుకంటే ఆ మనస్సుకి చలన ఉండకూడదు ఏకాగ్రంగా ఉండాలి ఒంటరిగా కూర్చుని ఉండాలి దీపాలు కొంచెం తగ్గించుకొని ఒక్కపిసరి చీకటిగా పెట్టుకుని ఎందుకంటే కంటికి దీపం కాంతి పడుతూ ఒక డిస్ట్రాక్షన్ అవుతుంది అది కూడా ఒక మనస్సు చెదిరిపోవడానికి మార్గం అవుతుంది కాబట్టి కొద్దిగా దీప తక్కువగా పెట్టుకుని ఇలా నిటారుగా కూర్ నిటారుగా కూర్చోవాలి వెన్నెముక్క నిటారుగా ఉండాలి ఇలా వంకరగా కూర్చుని గాలి పీల్చి విడిచిపెట్టడం అలా చేయకూడదు ఒక ఆయన ప్రాణాయామం బోధిస్తుంటే చూశాను ఇలా కూర్చుని ఇలా సోఫాలో కూర్చుని ఇలా ఇలా ముక్కు పట్టుకోండి ఇలా పేల్చండి అలా అలాగా బోధించి ఆయన సోఫాలో కూర్చుని అలా వంకరగా కూర్చుని బోధిస్తే చేసి అలా చేస్తే అది చాలా బల అల్పంగా ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు సో చక్కగా ఇలా నిటారుగా కూర్చోవాలి కూర్చుని త్రాడుతోటి వెన్నెముకని పైకి లాగినట్టుగా లాగాలి స్ట్రెచ్ చేయాలి అంటే ఇలా మామూలుగా ఇలా వంకరగా కూర్చున్నాను ఇప్పుడు నిటారుగా కూర్చుంటే సరే నిటారుగా కూర్చున్నాను అలా సరిపడదు నిటారుగా కూర్చోంటే ఏదో అలవోకగా కూర్చోవడం కాదు స్ట్రెచ్ చేయాలి అంటే ఇలాగా ఫుల్గా నిటారుగా కూర్చుని ఒక్కసారి ఇలా స్ట్రెచ్ చేసి తాడుతో పైకి లాగినట్టుగా స్ట్రెచ్ చేసి అలా ఉండిపోవాలి ఇంకా మళ్ళీ నడుము వంకర అవ్వకుండా అలా ఫిక్స్ చేసి పెట్టేసేయాలి నేను యోగా చేసే రోజుల్లో ఆ యోగా మాస్టర్ ఏం చేసేవాడు వచ్చి వెనకాల ఇలా అనేవాడు అంటే ఏంటో నువ్వు వంకరగా పెట్టి స్ట్రెచ్ చేయాలి అప్పుడు స్ట్రెచ్ చేసే ఓ అని మళ్ళీ స్ట్రెచ్ చేసేవాడు అలా అలవాటు చేసుకుని అలా స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకుని చక్కగా ఇలాగా క్రాస్లగరగా కూర్చుని స్ట్రెచ్ చేసి పెట్టుకుని అప్పుడు గాలి నిండా పీల్చాలి ఫుల్గా గాలి పీల్చుకుని విడిచిపెట్టేపుడు లోపల గాలిని నొక్కి పెట్టకూడదు కుంభకం చేయటం అక్కర్లేదు గాలి నిండా పీల్చుకుని ఓ మళ్ళీ నిండా పీల్చుకుని పైకి తర్వాత మెల్లగా లోపల పైకి మానేసి లోపల తర్వాత లోపల కూడా బిగ్గరగా చేసి ముందు తర్వాత లోపల కూడా సైలెన్స్గా చేయటం చేసి ఫైనల్గా సైలెన్స్లో మెర్జ్ అయిపోవటం దిస్ ఈజ్ హౌ ఓంకార ధ్యానం చేయాలి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు దేవుడి దర్శనానికి వెళ్తాం దేవుణ్ణి దర్శించి వస్తాం మనం ఏమనుకుంటాం దేవుడి విగ్రహాన్ని దర్శించి వస్తున్నాము అనుకుంటామా లేకపోతే దేవుణ్ణి దర్శించొచ్చేమనుకుంటామా అసలు ఎలా అనుకుంటాం మనం సాధారణంగా దేవుడి విగ్రహాన్ని చూసి వచ్చామే అనుకుంటాం సాధారణంగా అలా అనుకుంటాం మనం ఇప్పుడు ఓ పెద్ద ఉన్నారు అక్కడ కూర్చుని ఉన్నారు వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఏమండి ఆ పక్కనే దేవాలయం ఉంది దేవుడికి దండం పెట్టి ఈ పెద్ద ఆయన్ని చూసిన దానికి దేవుణ్ణి దండం పెట్టిన దానికి చూసిన దానికి తేడా ఉందంటారా లేదంటారా హౌ డూ యూ హౌ డూ యూ ఫీల్ తేడా ఫీల్ అవుతాం మనం దేవుణ్ణి చూసి చూడడము అంటే దేవుడు కాదు ఉత్తు దేవుణ్ణి చూసేసి అంతే కదా అసలు దేవుణ్ణి అసలు దేవుణ్ణి ఇలా ఉత్తు దేవుణ్ణి చాలాసార్లు చూస్తే ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తే అక్కడ మనకి అసలు దేవుడు కనపడతాడు అంతేనండి ఇది సంగతి ఒకసారి నలుగురు పిల్లలు నన్ను చూశారు నేను వాకింగ్కి వెళుతుంటే నా నన్ను పట్టుకున్నారు అటుగానే మహారాజ్ భగవాన్తో రిఖావు అన్నాడు వాళ్ళలో తొంటరి కుర్రాళ్ళు ఉంటారు మంచి తెలివైన కుర్రాళ్ళు స్వామీజీని ఆట పట్టిద్దామని ఉంటారు చాలా తెలివిగా ఉంటారు చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు ఎందుకంటే పెద్దవాళ్ళు కేకలాస్తారు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే వాళ్ళు తెలివితేటలు చూపిస్తా వాళ్ళని నలుగురికి నేను దొరికాను ఎవరూ లేరు ఇంకా వాళ్ళు అడిగారు మహారాజ్ భగవాన్ కోది కా అని అడిగారు నేను పుస్తకం చేతిలో పుట్టుకుని వెళ్తున్నాను ఆ పుస్తకం గీతాప్రస్ పుస్తకం దాని మీద శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది బాలకృష్ణుడి బొమ్మ నేను చాలా తెలివైన వాడిని అని నేను అనుకున్నాను అనుకుని ఎహ్ హి భగవాన్ అని చూపించేవాడికి చాలా తెలివిగా సమాధానం చెప్పాను సడన్గా రెడీమేడ్ పుస్తకం సిద్ధంగా చేతిలో ఉంది ఆహ్ వాట్ ఐ థింగ్ అని చూపించాయి చూపిస్తే వాడన్నాడు నకిలీ నహి అసలీ అని చెప్పాడు పిడుగా పిల్లాడా పిడుగా చిచ్చర పిడుగు వాడు నకిలీ వద్దు నాక అసలు అయింది కానీ మనం ఏమనుకుంటాం పర్వాలేదు రూపాదానికి నకిలీ సరిపడుతుంది అని అనుకుంటాం కాబట్టి వాళ్ళ దర్శనం చేసి వచ్చినప్పుడల్లా ఉత్తుప్తి దేవుణ్ణి దర్శనం చేసి వస్తూ ఉంటాం ఇలా చేస్తే అసలైన దేవుడు ఎక్కడో ఉంటాడు ఆయన అనుగ్రహిస్తాడు మొల్లపాపం వీడు నన్ను దర్శనం చేయడానికి చాలాసార్లు వచ్చాడు అని సంతోషించి పుణ్యం ఇచ్చి కోరికలు తీర్చి ఏదో చేస్తాడు అంతే కదా ఉత్తు దేవుణ్ణి చూసొచ్చాడు అసలైన దేవుడు ఎవరో చూశారు మనం చూడలేదు బాలాజీ ఉన్నాడంటే అసలైన బాలాజీని మనం మనం ఉత్తుప్తి బాలాజీనే చూస్తూ ఉంటాం అసలైన బాలాజీని అన్నమయ్య చూశాడు అలా చూపించారు సినిమాలో కాబట్టి అన్నమయ్య అన్నమయ్య అసలైన బాలాజీని చూశాడు ఈ దృష్టి నుంచి బయటపడిపోవాలి ఇది దిస్ టెంపుల్ గోయింగ్ యాటిట్యూడా అని పేరు పెట్టాలా మరి దానికి ఏ పేరు పెట్టాలో నాకు తెలీదు ఈ దృష్టి సరికాదు ఈ దృష్టి నుంచి బయటకు వచ్చేయాలి మనస్సే ఆటంకం మనస్సేమంటుందంటే ఇది ఉత్తు దేవుడు నకి ఇది నకిలీ కాదు ఇది సింబల్ ఇమేజ్ దేవుడు అసలు దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మనస్సు ఆ రకంగా భావన చేయడానికి అలవాటు పడి మీరు ఒప్పుకుంటారా నేను చెప్పే వివరణకి సో మనస్సు అలాగే అలవాటు పడి ఉంటుంది అలా అలవాటు అలా ఉండడంలో లాభం కూడా ఉండేది ఎందుకంటే మనం గాలి పీ పీల్చిన ప్రతిసారి దేవుడు అక్కడ దేవుడే వచ్చేస్తే మన పళ్ళు అవి చేసుకుంటూ అడ్డొస్తూ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఎద్రవాడికి అసత్యం చెప్పాలనుకోండి గాలి పీల్చినప్పుడల్లా దేవుడు అక్కడ కూర్చుంటే ఈ అసత్యం చాలా న్యూసెన్స్ ఎక్కువ ఇది ఎలాగంటే మీరు ఆఫీస్లో పని చేస్తున్నారనుకోండి మీరు చే పని అక్కడ జనరల్ మేనేజర్ వచ్చి ఆ టేబుల్ దగ్గర నిలబడితే కొంతసేపు అయ్యేపడికి మీకు ఆలోచిస్తుంది ఏమంట సార్ మీరు వెళ్ళి లోపల కూర్చోండి నేను పని పూర్తి చేసి ఫైల్ మీ దగ్గర పట్టుకొస్తాను మీరు అంటే నేను నేను నా గురించి నీకెందుకు నేను ఇక్కడ నిలబడతాను చెయ్యి అంటే మీకు చేయగలుగుతారే పని చేయలేరు అలాగే మీరు చూస్తుంటే నా వల్ల కాదండి నాకు చేతులు కాళ్ళు ఆడటం లేదు మీరు లోపలికి వెళ్ళిపోండి అనేది పంపించేసి అక్కడ మనం కూర్చొని అలాగే దేవుడేదో దేవాలయంలోనో లేకపోతే స్వర్గంలోనో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి దండం పెట్టి వస్తాం కానీ ఆయనే వచ్చి మనం ఒళ్ళు కూర్చుంటానంటే సమస్య ఇది ఒక సైకాలజీ కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే అంత మనస్సు మంచైనా చెడైనా మనస్సే మనస్సు ఏం చేస్తుందంటే దేవుణ్ణి దూరంగా పెట్టుకుంటుంది అవసరమైనప్పుడు పీల్చుకుంటుంది మళ్ళీ పని అయిపోయిన వెంటనే దూరంగా పెట్టేస్తూ ఉంటుంది మనస్సు యొక్క లక్షణం మనిషి కూడా అలాగే చేస్తాడు మీరు చూసారు దేవుణ్ణి ఒక గూట్లో పెట్టుకుంటాడు దేవుడితోటి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు గూటు తలుపులు తెరుస్తాడు అపాయింట్మెంట్ అయిన తలుపులు మూసేస్తాడు తలుపులు మూసేసి సో మళ్ళీ తన సంసారంలో తాను ఉంటాడు సో మనస్సు ఆ విధంగా భగవంతుణ్ణి తనకు తానే కావాలని దూరం చేసుకు పెట్టుకుంటుంది ఇది మనస్సు యొక్క ప్రవృత్తి మనం దాని నుంచి బయటపడిపోవాలి దేవుడు దూరంగా ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు అనే భ్రమ ఏది దాని నుంచి బయటకు ఎప్పుడైతే ఓంకారాన్ని నేను ధ్యానం చేస్తున్నానో ఇదే దేవుడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అదే దేవుడు మరి దేవాలయానికి వెళ్ళాలా అక్కర్లేదా అలాంటి ప్రశ్నలవసరం వెళ్ళి అవసరం ఉన్నవాడు వెళ్తాడు నాకు అక్కర్లా ఎందుకంటే నా దగ్గరే ఉన్నాడు దేవుడు ఇదే దేవుడు వైకుంఠానికి వైకుంఠానికి కూడా అక్కర్లా ఇదే వైకుంఠం ఇది వైకుంఠం ఇది దేవుడు ఆ రకమైనటువంటి భావనని దృఢమైన భావనని సాధకుండా డెవలప్ చేయాలి అది ఉపనిషత్తు అంటే ఉపా అంటే దగ్గరగా దగ్గరంటే ఎక్కడా మన ఊళ్ళోనా పై ఊళ్ళోనా ఎక్కడా దగ్గరంటే దగ్గరంటే మీ శ్వాస ప్రశ్వాసలలో అంటే గాలి పిడిచి పీల్చి విడిచిపెట్టుటలో ఈశ్వరుడు నిహితుడై మీరు చేయాల్సిందల్లా గుర్తుపట్టు టయే కాబట్టి ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ మనం ఒక జీవితకాలం ఈ విధంగా జీవించాలి ఆ నివృత్తి మార్గంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాలు ఆ నివృత్తి మార్గంలో అలా జీవిస్తూ ఉండాలి వ్యాహరన్ అనుస్మరన్ వాటిని ఆ వ్యాహరన్ అన్న అన్న వాటిని శత్రు ప్రత్యయము అంటారు ఆ శత్రు ప్రత్యయానికి వర్తమాన కాలము అర్థము వ్యాహారం అంటే అలాగా ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను ఉండవలను ఉచ్చరిస్తూ ఉండాలి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ నిశ్శబ్దంలో ఆ శుద్ధమైన ఆత్మచైతన్యం ఏది కలదో నిశ్శబ్దం అంటే ఆత్మచైతన్యమే తన యొక్క ఎరుక అశుద్ధమైన ఎరుక ప్యూర్ అవేర్నెస్ అదే నిశ్శబ్దం అంటే ఆ నిశ్శబ్దమే ఆ ప్యూర్ అవేర్నెస్ అది ఏ ఈశ్వరుడు ఆ శుద్ధమైన ఎరుకలో నిలిచి సో ఈ పని అలాగ చేసుకు చేస్తూనే ఉండాలి ఒకవేళ ఈ పని మీరు చేయలేదనుకోండి ఏం చేస్తారు సపోజ్ యూ డోంట్ డూ దిస్ వాట్ ఎల్స్ యూ డూ అప్పుడు మనస్సు శాంతంగా నిశ్శబ్దంగా ఉండడానికి బదులుగా సాంసారికములైనటువంటి విషయాలలో నిమగ్నమై ఉంటుంది ఉంటే అలా ఉంటుంది లేకపోతే ఇలా ఉంటుంది మూడో దారి లేదు రెండే దారులు ఉంటే సంసార విషయాలలో మనస్సు నిమగ్నమై ఉండాలి లేదా మనస్సు శాంతంగా అలా నిలిచి ఉండుట ఆ నిశ్శబ్దంలో శుద్ధ శుద్ధమైన చైతన్యంలో నిలిచి ఉండుట ఓంకారము యొక్క సహాయంతో ఆ నిశ్శబ్దాన్ని ఆవిష్కరించుకుని ఓంకారము ఒక సాధనము ఆ ఓంకార ధ్యానం అంటే ఆ ఓంకారాన్ని పట్టుకుని తద్వారా ఆ ప్రణవోధనుశ్శరోహ్యాత్మ ఏముండక సో ఓంకారము ధనస్సుకి నేను అనే వ్యక్తిత్వాన్ని జోడించి ఆ ధనస్సుపై బాణాన్ని ఎక్కువపెట్టినట్టుగా ఆ నేను విలీనం చేసేసి బాణం వెళ్ళిపోయి టార్గెట్లో కలిసిపోయినట్టుగా ఆ ఓం అనేప్పటికీ ఓంకార ధ్యానం నేను చేసుకుంటాను అనేప్పుడు నేను కూర్చుంటాడు నేను అనే పరిచ్ఛన్న ఉంటాడు కానీ తెరా ఓంకారం చెప్పడం పూర్తయ్యేప్పటికీ నేను ఆ శాంత స్థితిలో ఆ నిశ్శబ్దంలో ఆ శుద్ధమైన చైతన్యంలో నేను విలీనమైపోతుంది అంటే నేనుతో కూడిన చైతన్యము కాస్త ఓంకారం పూర్తయ్యేప్పటికీ నేను లేని చైతన్యంగా మిగిలిపోతుంది ఈగోయిక్ అవేర్నెస్ ప్లస్ ఓంకార బికమ్స్ ఈగోలెస్ అవేర్నెస్ ఈగో లెస్ అవేర్నెస్ ఆ నేను అనేది లేని శుద్ధమైన ఎరుక దీన్నే భగవాన్ ఉన్నమాష అహమపేతకం నిజ విభానకం అని మీరు వినుంటారు అహం అపేతకం అహం లేదు అహం తోసివేయబడినది ఓంకారం చెప్పేపటికి అహం తోసివేయబడినది అప్పుడు ఆ శుద్ధమైన ఎరుక అదే నిజ తన స్వరూపం విభానకం అదే ప్రకాశిస్తుంది రమణ భాగీయం అంటూ ఇంకో మొక్క ఒకటి ఉన్నది నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు కలిస్తే ఓ శ్లోకం మూడు మొక్కలు గుర్తుంటాయి ఓ మొక్క మిగిపోతూ ఉంటుంది ఇట్స్ ఓకే కాబట్టి అది ఆ అహం అపేతకం ప్యూర్ ఈగోలెస్ అవేర్నెస్ ఓ మళ్ళీ మనస్సు చెలించిందనుకోండి మనస్సు చెలించిన వెంటనే మళ్ళీ నిండా గాలి పీల్చుకుని ఓ మీరు నిండా గాలి పీల్చినప్పుడు మనస్సు చెలించరు అదో రహస్యం నిండా గాలి పీల్స్తే చెల్లించదు మామూలుగా దాని దారిన గాలి పీలుస్తుంటే మనస్సు దాని దారినది పరిగెత్తూ ఉంటుంది మీరు ఆ గాలి పీల్చడం బేసిస్గా మనస్సుని కట్టేసేస్తారు నిండా గాలి పీల్చు ఇంకా మనస్సు చెలించదు ఇంకా గాలి విడిచిపెట్టేప్పుడు అలా నిశ్శబ్దంగా ఉండిపోతారు మళ్ళీ మనస్సు ఇప్పుడు చెల్లిస్తూ ఉంటుంది చలనం ప్రారంభం అవుతుంది ప్రారంభమవుతోనే మళ్ళీ నిండా గాలి పీల్చుకుని అలా నిశ్శబ్దంగా ఉండాలి వ్యాహారం ఆ శుద్ధ చైతన్యాల్లో విలీనమైపోవాలి అదే స్మరించుట అంటే శుద్ధ చైతన్యాన్ని ఎలా స్మరిస్తారు శుద్ధ చైతన్యంలో విలీనం అవ్వడమే శుద్ధ చైతన్యాన్ని స్మరించడం అనుస్మరణ్ దా అను ఆ ఓంకారాన్ని అనుసరించి దాంట్లో విలీనమైపోవడం ఆ విధంగా మాం అనుస్మరణం నన్ను ఆత్మ ఆత్మచైతన్య రూపంగా ప్రకాశించే నన్ను ఆ విధంగా స్మరిస్తూ ఉండాలి అలా ఉండాలి వ్యాహారం మామను స్మరణం అలా ఉండాలి అలా ఎంతకాలం ఉండాలి ఏం పోనీ ఎంతకాలం అన్నది మీరు డిసైడ్ చేయటం దేవుడు డిసైడ్ చేస్తే పోలేదా యహ్ ప్రయాతి దేహం దేహము విడిచిపెట్టే వరకు ఇప్పుడు కొంతమంది అడుగుతారు డాక్టర్ని అడుగుతారు ఇంకా నేను ఎన్నేళ్ళు బ్రతుకుతానంటారు అని అడుగుతారు ముఖ్యంగా ఈ హార్ట్ రిలేటెడ్ ఏదో మెషీన్ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు అడుగుతారు ఇంకా నేను ఎన్నేళ్ళు బతుకుతాను మీకు ఈ మెషీన్ వేసేవండి మీరు ఇంకో పదేళ్ళు బ్రతుకుతారు అని డాక్టర్ గారు చెప్తారు పైగా ఓ డాక్టర్ అంటాడు నేను మీకు పదేళ్ల లైఫ్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు దేవుణ్ణి నవ్వుకుంటాడ డాక్టర్ నేను పదేళ్ల లైఫ్ ఇస్తున్నాను అన్నప్పుడు దేవుడు పక్కుమని నవ్వుకుంటాడు వీడి మొహం వీడి లైఫ్ ఇవ్వడం ఏంటి వీడి లైఫ్కే టెకాణ లేదు వీడిస్తున్నాను అని దేవుడు నవ్వుతాడు అని ఎవరో అన్నారు ఎనీవే కాబట్టి పదేళ్ల లైఫ్ యు డెవర్ నో ఆ రకంగా ఇంకా ఎంతకాలం జీవిస్తాను అనే ప్రశ్న అడగడము దానికి సమాధానాన్ని సంపాదించటము అదంతా కూడా మన హృదయంలో గూడు కట్టుకుని ఉండే మృత్యు భయానికి సంకేతం ఆ భయం మనలో ఉంది కాబట్టి మనం అలాంటి ప్రశ్నలు అడుగుతాం డాక్టర్గా డాక్టర్లు సరే ఇప్పుడు జ్యోతిష్కులను అడుగుతారు ఆయుద్దాయం ఎంత అంటారు ఇంకా పిల్లాడు అప్పుడే పుట్టాడు అప్పుడు వీడికి ఆయుద్దాయం ఎంత అడుగుతారు మనుషులు మనుషులు మూర్ఖులు వాళ్ళే కానీ ఇంకా ఎవరు అప్పుడే పుట్టాడు పీపుల్ ఆర్ నట్స్ అప్పుడే పుట్టాడు ఇంకా వారం రోజులు కూడా కాలేదు ఆ అంకెలు ఇవి వేసేసి నక్షత్రం అని తర్వాత ఇదని అదని వేసి వీడు ఎంతకాలం బతుకుతాడు అంటే వీడు అడుగుతాడు అడిగితే వాడు చెప్పొచ్చు కదా ఎంతకాలం ఇప్పటి నుంచి ఎందుకు రా ఎందుకు పెళ్లి ముహూర్త పెళ్ళి పెళ్లినాడే మనోవర్తిదే అన్నట్టుగా ఎందుకు ఇదంతా ఇప్పటి నుంచేను పెరిగి పెద్దవాడిని కానీ దేవుణ్ణి నిర్ణయిస్తాడు అని ఆయన చెప్పొచ్చు కదా ఆయన చెప్పడం ఆయన ఏమని చెప్తాడంటే ఆగంటాడు లెక్కలు వేస్తాడు చెప్తాడు పురం అయితే డెబ్భై ఏళ్ళు బతుకుతాడు అని చెప్పి గురవం ఇప్పుడు అలా చెప్తే అవి ఇచ్చి సంభావన కూడా ఇవ్వడం ఇప్పుడు ఏమని చెప్పాలి ఎనభై ఏళ్ళు బతుకుతాడంటే అలాగా అంటాడు ఓ పది రూపాయలు ఇచ్చి పంపిస్తాయి తొంభై ఏళ్ళు బతుకుతాడు ఆయా ఖాయంగాన అంటే ఆనందం రూపాయలు ఇచ్చి పంపిస్తాయి